బ్రదర్స్ మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కై పార్థనలు జాయిన్ అయినా మీ అందరికీ మన ప్రభు నేస్త క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ప్రైజ్ లాడ్ అన్నైజ్ స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అన్నాడు వచ్చిన పత్రిక దర్శించి మాట్లాడి రజా చేసిన దర్శించి పూత వేసుకోవాళ్ళకి ప్రకటించాలా సిద్ధంగా వేసుకోవా వచ్చిన పత్రిక ఆశ్రయించండి ఇక్కడ వాకి మాట్లాడిపోవాన్ని మేము గ్రహించాలా నన్ను పట్టుకుని నడవలేసిపోవా సిద్ధపరచు లాగా మీరు మాకు సాయండి మేము సిద్ధపరచలా వేసుకోవాల్ దశామని వేసిన పరిస్థితులతోనే మెయిన్ అన్న మన మధ్యలో ఉన్న సుజాత మనకు పాట పాడతారు ప్రైజ్ లాడ్ అక్క ప్రేజ్ లార్డ్ సిస్టర్ పాట పాడం తప్పకుండా ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని స్తూపిస్తూ ఒక పాట పాడుకున్నాం నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా నిన్నే ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పావునయ్యా కన్నీటిని తుడిచితి వయ్యా కంటి పాపవలే కాచి కరుణతో నడిపితి వయ్యా కృంగియ్యున్న నన్ను కన్నీటిని తొడిచి తివయ్యా కంటి పాపవలే కాచీ కరుణతో నడిపితి వయ్యా आराधना एलोहिम आराधना अड़ మరణూ మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చినాకు మరో జన్మని చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చినాకు జన్మని చివయ్యా ఏదాయ ఆరాధనా ఎలో పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంఠని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకోండి పోంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ అక్క థ్యాంక్ యూ అక్క మన మధ్యలో ఉన్న గ్లోరక మనకు వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ర మైమాల రాజ్యాన్ని కొందనాలు తండ్రి ఏసు కృష్ణజానికి వందనాలు తండ్రి దేవా మరి ఇక్కడి నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా మరి ఇక్కన్ని మేము కూడినాం దేవా మా మందల మీరు దియండి దేవానికి పరిశుధాత్మ సహాయం మీరు మాకు దయచేసి వాక్యం ద్వారా అతను మాట్లాడమని యేసు కృష్ణ అర్చున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు వాక్యము మనం ధ్యానిస్తున్నాం యహోవాను స్థుతించుడి దేవుని వాక్యం మనం దేవుని వాక్యాన్ని మనం స్థుతిస్తున్నాం యహోవాని స్థుతించుడని ఆ టైటిల్ దీని మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం కీర్తనలు నూట నలభై ఆరో అధ్యాయం మొదటి వచనం యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపుము ఇక్కడ దావేది మహారాజు రాస్తున్నాడు యహోవాని స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపుము దావేదు దినానికి ఎన్ని దేవుని స్థితించుండు ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించుండు అంట దేవుని స్థుతించాలంట మరి మనము దినానికి ఎన్ని మార్లు దేవుణ్ణి స్థుతిస్తున్నాము దేవుణ్ణి గనపరుస్తున్నాము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అన్ని మైమపరుస్తున్నాము ఈరోజు మనము గమనించాలి కాబట్టి దేవుడు మనతోని అంటా ఉన్నాడు దేవుని స్థుతించాలంట దేవుణ్ణి స్థుతించుము నా ప్రాణం చెప్తా ఉన్నాడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు అనుకుంటుండు దావీదు కాబట్టి ఇంకేమంటుండు నా జీవిత కాలం అంతయు నేను యహోవాను స్థుతించదను జీవిత అయన ప్రతి విషయంలో రాజు రావిద మహారాజుకి రాజు అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఆ యొక్క రాజు ఏం చేసినట దినానికి ఏడు మార్లు దేవుణ్ణి దేవుని గణపరిచిండు కాబట్టి ఆ రాజు దేవుని స్థుతించిండు కాబట్టి రాజుకి ఎన్ని పనులున్నా దేవుని ప్రతి విషయంలో దేవుని స్థుతించి దేవుణ్ణి గణపరుస్తూ వస్తా ఈ రోజు మనము ఎన్ని దేవుని స్థుతిస్తున్నాము దేవుని గణపరుస్తున్నాము మనం ప్రార్థన ఎంత టైం మనం ప్రార్థన చేస్తున్నాము అది మనము గమనించాలి ఎందుకంటే మనము చివరి దినాలలో మనము ఉన్నాం చివరి దినాలు ఉన్నాం కాబట్టి ఇంకా మనం ప్రార్థన ఇంకెక్కువ చేస్తూనే ఉండాలి దేవునికి ప్రార్థన ఎక్కువనే మనము చేస్తూ ఉండాలి ప్రతి విషయంలో కానీ ప్రతి పనిలో కానీ ఎక్కడ కానీ దేవుణ్ణి మనము స్థుతించాలి ఆయనని మనము ఘనపరచాలి ఆయనని మనము మహిమ కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు నా జీవిత నేను యహోవాను స్థుతించదను అయన జీవిత కాలం అంతా దేవుణ్ణి స్థుతించుకుంటూ వస్తా ఉన్నాడు కాబట్టి మన జీవిత కాలం మన చివరి వరకు మనము దేవుణ్ణి మనను మనము స్థుతిస్తా ఉండాలన్నమాట ఇంకేమంటుడు నేను బ్రతుకు కాలం అంతయ్యున్న దేవుణ్ణి కీర్తించదను నేను బ్రతుకు కాలం అంతయ్యున్న దేవుణ్ణి నేను కీర్తిస్తానని అంటుండు కాబట్టి మనం కూడా దేవుణ్ణి కీర్తించాలే ఘనపరచాలే ఎందుకంటే చాలా భయంకరమైన దినాలలో మనము ఉంటున్నాము భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఇంకా ఆ సైతాన్ని ఇంకా భయంకరమైన దానిపైన చేస్తుంది మనం ఇంకా ఎక్కువ మనం ప్రాధంలో ఉండడం మనము నేర్చుకోవాలి మనం శృతిస్తున్నామా ఈ రోజు దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నామా దేవుణ్ణి మనము మహిమపరుస్తున్నామా ఈరోజు మనము గమనించాలి దేవుణ్ణి కీర్తనల ద్వారా దేవుని యొక్క పాటల ద్వారా అయినా శుతిస్తున్నామా ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా వాక్యం మనం ధ్యానిస్తున్నామా మనం దేవుణ్ణి దేవుణ్ణి ఆలా విధంగా మనము దేవుని శుద్ధించుకుంట ముందుకు వెళ్ళాలి ఈ రోజు కొంచెం తక్కువ చేసిన ప్రాథన రేపు మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ప్రార్థన మాత్రం తగ్గడానికి వీలు లేదు ఇంకేమంటున్నాడు రాజుల చేతనైనను మూడవ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు రాజుల చేతనైనా నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొన్న చాలా మందికి బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి ఎవరనే మనిషి ఏ వ్యక్తి మనకు సహాయం చేశాడని మనుషుల వైపు చూస్తూ ఉంటారు ఈ లోక రీతిగా చూస్తే మనుషులు ఆ యొక్క వాళ్ళ నరుల చేత నరుల వైపు తిరుగుతూ ఉంటారు కానీ మనం ఎవరి వైపు తిరుగుతామో మనం దేవుడి వైపే తిరుగుతూ ఉంటాం దేవుడి వైపే మనము చూస్తాం దేవుణ్ణే మనము నమ్ముకుంటాం కాబట్టి దేవుణ్ణే నమ్మి మనం ప్రార్థన చేస్తాం కాబట్టి రాజుల చేత రక్షణ కలగదంట రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకున్న కుడి అంటుడు మనుషులని నమ్ముకోవడానికి వీలు లేదు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క మనం నమ్ముకోవడానికి వీలు లేదు మనుషులను నమ్ముకోవడానికి వీలు లేదు దేవుణ్ణే నమ్మాలి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమలు వచ్చినా ఏది వచ్చినా దేవుడి వైపు మనము చూడాలన్నమాట దేవుడి వైపు చూస్తేనే ఆయనని మనం శుద్ధిస్తేనే దేవుడు మనకి సహాయము చేశాడు ఎందుకంటే దేవుడు మనకి ఎందుకు సహాయం చేస్తాడంటే మనం ఆయనని ప్రేమించాలా కాబట్టి నన్ను ప్రేమించే వారినే నేను ప్రేమిస్తా అంటున్నాను నేను గనపరుస్తా దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు కాబట్టి ఈ దేవుడు మనతో మాట్లాడుతుడు కాబట్టి అంటా కీర్తనల గ్రంథం అరవై అధ్యాయం పదకొండవ వచనంలో ఏమంటుండంటే మనుషుల సహాయము వ్రదం మనుషుల సహాయం అంట వ్యర్థము శత్రువులను జయించటము మాకు సహాయము దయచేయము శత్రులను జయించడం కంటే మనకు సహాయం ఎవరు దేవుడే దయచేయాలంట శత్రువులవరు మనుషుల కాదు ఎవరు కాదు కానీ శత్రువురు సైతానే శత్రువు ఆ శత్రువును జయించాలంటే మనకు సహాయం ఎవరు ఇస్తారు దేవుడే సహాయము చేయాలి మన సొంత శక్తితోని కాదు మన బలముతోని కాదు మన తెలివితోని అసలే కాదు దేవుడే ఆ శక్తి మనకు ఇయ్యాలి దేవుడే మనకు సహాయము చేయాలి మనిషుల సహాయము వ్యర్థం మనిషుల సహాయము వ్యర్థం కాబట్టి ఆ గాత్రులను జయించాలంటే దేవుడే మనకు సహాయము చేయాలి దేవుడే మనకు సహాయము చేయాలి కాబట్టి ఆ దేవుడి వైపు మనము చూడాలి ఎందుకు దేవుడి వైపు చూడాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనము ఈ లోకం భయంకరమైన పరిస్థితిలో ఉన్నది ఎక్కడ చూసినా మనుషులు భయంకరంగా చనిపోతా ఉన్నారు భయంకరంగా అంటే భయంకరంగా చనిపోతా ఉన్నారు యవనస్తులు చనిపోతున్నారు చాలా మంది చనిపోతా ఉన్నారు ఎంతోమంది నరకానికి వెళ్తా ఉన్నారు ఆ ప్రజలు నరకానికి వెళ్తున్నారు వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా మనం వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా ఒక వ్యక్తి బాగలేకపోతే మనము ఆ వ్యక్తి మన వ్యక్తి మనం స్వీకరించి మనం ప్రార్థన చేస్తున్నామా భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా ఈరోజు మనము ఆలోచించుకోవాలి దేశం భయంకరంగా ఉన్నారు మనుషులు భయంకరంగా ఉన్నారు పాపంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు రోగాలలో ఉన్నారు బందకట్లలో ఉన్నారు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంట రాజులను నమ్ముకుంటారంట మనుషులని నమ్ము నమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు కానీ మనం ఎవ్వరు వైపు చూడము దేవుడి వైపే మనము చూస్తాం ఎందుకంటే దేవుడి వలనే సహాయము మనకు కలుగుతుంది దేవుడి వలనే మనకు సహాయము కలుగుతుంది కాబట్టి ఆ దేవుణ్ణి మనము చూడాలి ఆ దేవుణ్ణే మనము చూస్తేనంట ఆయన్నే సహాయము చేస్తాడు అదే ఇర్మియా పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో ఏమంటుందంటే ఐదో వచనంలో యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి షరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు దేవుడంట సెలవిస్తున్నట నరులను అంట ఆశ్రయించి షరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయంను యహోవ మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడంట చూడు ఎవరైతే ఏ మనిషి అయితే దేవుని పక్కకు పెట్టి నరులని ఆశ్రయిస్తాడో ఎప్పుడైతే ఈ వ్యక్తి నాకు ఇట్లా మాట ఇట్లా అంటున్నాడో ఆ వ్యక్తి ఇట్లా మనం బాధపడడానికి వీలు లేదు ఎవరు ఏమన్నా మనం వీలు లేదు కాబట్టి నరులను మనం ఇక్కడేమో నరులను ఆశ్రయించదంట శరీరాలను తనకు ఆధారంగా చేసుకోనొచ్చు తన హృదయం యోహో మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు చాలా మంది తొలగించుకుంటుండరు కొంతమంది కాబట్టి అట్లా ఉంటేనంట శాపగ్రస్తంగా అయిపోతారంట కాబట్టి అట్లా శాపగ్రసంగా కాకో కావడానికి వీలు లేదు కావడానికి వీలు లేదు ఆ దేవుడు వైపే చూడాలే ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే మా యొక్క తొలగించుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండి ఇక్కడ దేవుడు ఆరో వచనంలో ఏమంటుండంటే వాడు ఎడారిలోని అరోహ వృక్ష్యం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది బానికి కనబడదు ఎడార్లు ఎట్లుండంట అరోహ వృక్షం వలె ఉన్నాడంట మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు ఎందుకంటే వాడు ఏం చేస్తుండంట శిరులను తనకు ఆధారం చేసుకుంటుండు కాబట్టి అలాంటి విధంగా ఉన్నాడు కాబట్టి ఏం ఎట్లుండంట అరోహ వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడ కనబడదు వాడు అడవిలోని అడవిలో కారిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి నివసించును అలాంటి పరిస్థితిలో అతను ఉంటాడు ఆ భూమిలో దేవు అలాంటి మనిషి నివాసిస్తానని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నా అంటే ఏడో వచ్చినంలో యహోవాను నమ్ముకున్న ధన్యుడు దేవుడిని నమ్ముకుండినంట ధన్యుడు అంట ధన్యులమే ఎందుకంటే మనకు ఏశప్రభు తెలుసు కాబట్టి మనము ధన్యులమే మనము ధన్యులమే కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు యహోవాను నమ్ముకున్న ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును ఈ రోజు దేవుడు మనకు ఆశ్రయం కా లేడా మనల్ని దినమంతా కాచి కాపాడిండు ఈ రోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు ఒక వాక్యం మనతో మాట్లాడుతూ దినమంతా మనం కాచి కాపాడినా ఎంతమంది చనిపోతు ఏజీ లేకుండా చనిపోతా ఉన్నారు తక్కువ ఏజీ చనిపోతారు భయంకరంగా చనిపోతా ఉన్నారు దేవుడు ఈరోజు మనకి ఇలాంటి కృపనిచ్చిండు దేవుడు ఈరోజు మనల్ని కాపాడుతున్నాడు ఈరోజు మనల్ని రక్షించుకుంటుండు ఎందుకంటే ఆయనను మనము నమ్ముకుంటున్నాం కాబట్టి దిహోవానికి ఆశ్రయంగా ఉండును దేవుడే ఆశ్రయంగా ఉంటాడంట ఇంకేమంటుండు వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు ఉండును జలముల యొద్ చెట్టు నాటబడిన చెట్టు ఉండునంట చెట్టు ఉండును అది కాలువల యోరను దాన్ని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు చూడు ఒక చెట్టు ఎట్లుంటుందంట పచ్చగా నీరుంటేనే అది పచ్చగా ఉంటది నీరుంటేనే పచ్చగా ఉంటది దానికి నీళ్ళు లేకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది ఎండిపోతుంటది కాబట్టి వాక్యం అనే నీకు వాక్యము నీ హృదయంలో ఉంటేనంటా నువ్వు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా భయపడలేవు ఏ వచ్చినా భయపడలేవు కాబట్టి భయపడడానికి వీలు లేదు దాన్ని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరంనా చింత కాపు మానదంట వర్షం లేని సంవత్సరం నాది కాపు మానదంట కాబట్టి అది ఎప్పుడు పచ్చగానే ఉంటది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎందుకంటే నీరు ఉంటది కాబట్టి అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కాబట్టి మన లోపల వాక్యం ఉంటే మనం ఎప్పుడు దే సమస్యకు వచ్చినా మనం భయపడడానికి భయపడము దిగులు పడము మనము భయపడము అన్ని మనం ముగ్గురి దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు మనం ముందుకు వెళ్తా ఉన్నాం దేవుడు అన్ని విషయంలో మనకి చూపిస్తా ఉన్నాడు కలర రూపకమే కానీ దర్శన రూపకమే కానీ దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు దేవుడు మనకి చూపిస్తుండు కాబట్టి మనం ఏం చేయాలంట దేనికి భయపడడానికి వీలు లేదు భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు లేకపోతేనే భయం దేవుని పక్క భయం దేవుడు వాక్యము ధ్యానించకపోతేనే దేవుళ్ళ ప్రార్థన చేయకపోతేనే మనకు భయము వస్తుంది సమస్య రాంగ్నయ్యో ఈ సమస్య నాకు అని మనము భయపడతా ఉంటాం భయపడడానికి వీలు లేదు అంటుడు భయపడడానికి వీలు లేదు కాబట్టి ఒక వాక్యము మన లోపల ఉండాలి దేవుడు ఆత్మ పొందుకోవాలి దినదిన మనము పరిశుద్ధాత్మని పొందుకోవాలి ఒక పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే ఒక పరిశుద్ధాత్మని మనకు సహాయము చేశాడు మన సొంత శక్తి ఏమి పనికిరాదు మన జ్ఞానం ఏమి పనికిరాదు ఏది పనికిరాదు ఆయన ఒక దేవుడు యొక్క ఆత్మ మనం పొందుకోవాలి దేవుడు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి ఎప్పుడైతే ధ్యానిస్తామో ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉంటుంటాడు ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ దేవుడు అదే మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండే నాలుగవ వచనంలో ఏమంటుండే వారి ప్రాణము వెడలిపోవును కీర్తనలు నూట నలభై ఆరు వచనంలో వారి ప్రాణము వెడలిపోవును వారి మట్టి పాలాగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎట్లుంటుందంట వారి సంకల్పము వారి ప్రాణం అంట వెడలిపోతుందంట వారి మట్టి పాలాగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎందుకు నశిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్న రాజుల చైతన్ నరుల చైతన్యను రక్షన కలగదు ఎందుకంటే వాళ్ళు కూడా కేవలము మనుషులే వాళ్ళు కూడా కేవలము మనుషులే కాబట్టి వారిని నమ్ముకోకండి వారి ప్రాణం వెడలిపోతుంది వాళ్ళు కూడా అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతున్నాడు వారి సంకల్పము నాడే నశించును ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన ఎవడు తన దేవుడైన యువ మీద ఆశ పెట్టుకున్ననో వాడే ధన్యుడు దేవుడే సహాయకుడు అంట ఎవరైతే దేవుడు మీద ఆశ పెట్టుకుంటారో వారే ధన్యులు అంటున్నాడు ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు మనము ధన్యులం మనము ధన్యులము ఈ యొక్క ధన్యత ఇచ్చిండు దేనికి ధన్యుల రక్షణ మనని రక్షించిండు కాబట్టి ఆ రక్షణ మనకి కాబట్టి తన రక్తం ధర కడిగిండు తన రక్తం మనని కొన్నాడు కాబట్టి మనము ధన్యులము మనము ధన్యులము కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ధన్యులు ఇక్కడ దేవుడు మనతోని అంటా ఉన్నాడు ఇంకేమంటుండడు దేవుడు ఇక్కడ అంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడును మాట తప్పని ఆయన ఆకాశంను చేసిండు భూమిని చేసిండు సముద్రంను చేసిండు దానిలోని సర్వమును సృజించిన వాడు భూమి ఆకాశములు ఆయన మాట వింటున్నాయి ఈనాడు మనము దేవుడు గురించి ఎవరికైనా చెప్తే కొందరు వింటున్నారు కొందరు వింటలేరు విన్నవాళ్ళు రక్షణ పొందుతున్నారు ఇక వినని వాళ్ళు ఇక వల్తునే దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నశించిపోతున్నారు లోకంలో కాబట్టి దేవుడు మనతో మనతో అదే మాట్లాడుతున్నాడు అన్ని భూమి చేసినట సముద్రం చేసినట దానిలోని సర్వంని సృజించిన వాడు ఆయన్నే ఆయన మాట తప్పని వాడు మనుషులన్నా మాట తప్పుతారు కానీ దేవుడు మాత్రం మాట తప్పని వాడు ఆయన మాట ఇచ్చి మాటని నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మాటని నెరవేర్చే దేవుడు ఆ దేవుడే మనతోని మాట్లాడతా ఉన్నాడు మాట తప్పని వాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండే ఇరిమియా ముప్పై రెండు పదిహేడు ఇరిమియా ముప్పై రెండు పదిహేడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు యహో ప్రభువ సైన్యలకు అధిపతి అగు యహోవ అను పేరు వహించువాడా సూర్యుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి ఆకాశం సృజించిదివి నీకు అసాధ్యమైనది ఏదియు లేదు అంటే దేవుడంట శూరుడా మహాదేవ ఆయన కంట యహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి ఆకాశంలో సృజించి తీ లేదు ఆయనకి అసాధ్యమైన ఏది లేదు మనకు కొన్ని విషయంలో అసాధ్యమైనది ఉంటుంది కానీ ఆ దేవుడికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితాలలో కూడా అసాధ్యమైనది ఉంటే దేవుడు దాన్ని సాధ్యము చేశాడు దేవుడు దని సాధ్యము చేశాడు కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండడు అపోసుల కార్యం అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం ఇక్కడ పావుల భక్తులు మాట్లాడుతున్నాడు అయ్యలారా మీరెందుకి లావు చేయిచున్నారు మేము కూడా మీ స్వభావం స్వభావము గల నరులమే ఇక్కడేమంటుడు పావులు భక్తుడు అయ్యలారా మీరు మీరెందుకి లావు చేయిచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాను చెప్తా ఉన్నాడు పైన మనం చూస్తే అక్కడ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటుందంటే ఇక్కడ పౌరు భక్తుడు ఏమంటుందంటే జీవం దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము అంటున్నాడు జీవం గల దేవుణ్ణి ప్రకటిస్తున్నామని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలంట వ్యర్థమైన వాటిని విడిచిపెట్టినని ఆ యొక్క అక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మన ఏదైనా వ్యర్థమైన ఉంటే మనము విడిచిపెట్టాలి దేవుడు మంతను కూడా మాట్లాడుతున్నాం వ్యర్థమైంది ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి ఏదైనా మన లోపల శరీర శరీర క్రియలున్నా వ్యర్థమైంది ఏదైనా ఉన్నా ఇలాంటి నేత్రాశనే కానీ శివపుడ్డంబమే కానీ మన లోపల ఉంటే వ్యర్థమైంది ఏదైనా ఉంటే మనము విడిచిపెట్టాలి ఈ లోకంలో మనము లోకం వైపు మనము చూడడానికి వీలు లేదు దాన్ని విడిచిపెట్టాలంట ఎందుకంటే ఆయన భూమిని ఆకాశంను సముద్రం సమస్తంను సృజించిన వాడు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మనం ప్రకటించినప్పుడు మనం కూడా ఎదుటి వారికి ఏసుప్రభు గురించి మనం చెప్తున్నాం కాబట్టి మనం కరెక్ట్గా ఉండి చెప్తేనే వాళ్ళు మన లోపల ఏదైనా లోపం కనిపిస్తే మనల్ని వాళ్ళు అడుగుతారు ఎందుకట్లు ఉన్నామని ఇవే సరిగా లేవు మాకేం చెప్తున్నాం అంటారు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడు సువార్త ప్రకటించినప్పుడు మనం కరెక్ట్గా ఉండి ఆయన సువార్తని మనము ప్రకటించాలి జాగ్రత్తగా ఆయన మాటలు మనము ప్రకటించాలి ప్రకటించినప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉండడము మనము చూసుకోవాలి కరెక్ట్ గా ఉండి చెప్తే వాళ్ళు వింటారు మన లోపల ఏదైనా లోపం కనిపిస్తే వాళ్ళు వినలేరు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి ఆ యొక్క అంట నేను ప్రకటిస్తున్నా నేను కేవలం మీ కేవలం నేను కూడా మనుషునే అని చెప్తా ఉన్నాడు అక్కడ పౌలు కాబట్టి మనం కూడా అలాంటి మనం కూడా దేవుణ్ణి ప్రకటించాలి దేవుని గురించిన మాట మనము చెప్తూ ముందుకు వెళ్ళాల ఇక్కడ అదే అంటుండే కీర్తనలు నూట పదిహేను పదిహేను నూట పదిహేను పదిహేను వచనం ఏమంటున్నట్టే భూమి ఆకాశంలను సృజించిన యహోవ చేత మీరు ఆశీర్దింపబడిన వారు ఏమంటుంది దేవుడు భూమి ఆకాశంలను సృజించిన యహోవ చేతనే మీరు ఆశీర్దింపబడిన వారు ఆకాశంలో యహోవశము భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు ఆకాశం అంట యహో భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి మన మనం ఏం చేయాలంట ఈ భూమి మీద మనల్ని దేవుడు పంపించింది కాబట్టి మనము కేవలం మనము భూమి మీద యాత్రికులం పరదేశులమే కాబట్టి దేవుని మనము స్థుతించాలి ప్రతిరోజు మనము దేవుణ్ణి స్థుతించాలి ఆయనని మనము ఘనపరచాలి ఆయనని మహిమ మనము మహిమ పరచాలి దేవుడు మనకి నరులకు ఇచ్చిండు కా కాబట్టి మనం ఏం భూమిలో ఉన్న దాని ప్రతిదీ మనము ఏం చేయాలి మనుషులను మనం ఏం ఆ మనుషులను మనము రక్షించి రక్షించాలి యేసుప్రభు వైపు మనము తిప్పాలి ఆ యొక్క ప్రజల్ని మనం యేసుప్రభు వైపు మనము తిప్పాలి తిప్పితే ఎప్పుడైతే ఎట్లా తిప్పాలంటే దేవుడు ఒక శువార్త మనము ప్రకటించాలి దేవుడి కోసము ఆయన యొక్క గురించి మనము ప్రకటించాలి దేవుడు నీనా పాపాల కోసం ఆయనే రక్తము కార్చినడు మన కొరకు బలి అయినడు మన కోసం రక్తం కార్చింది కాబట్టి ఆ దేవుడు గొప్ప దేవుడు అని మనము ప్రకటించాలి ఎందుకంటే వాళ్ళకు పాపాలంటే తెలియదు మేము పాపలను ఉన్నామని వాళ్ళక ప్రజలకి తెలియదు ఈ లోకం ప్రజలకి తెలియదు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు భూమి మీద మనల్ని పెట్టింది కాబట్టి అనేకులను ఆయన వైపు మనము త్రిప్పాలి మనము సిద్ధపడాలి అనేకులను ఆయన వైపు సిద్ధపరచటట్టు మనము చూసుకోవాలి కాబట్టి ఇక్కడ దేవుడు మనతోనే అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కీర్తనలు నూట నలభై ఆరు ఎనిమిదో వచనం ఏమంటుంటే గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడ ఎహోవ అంట గ్రుడ్డివారి కనులు తెరవజేయవాడు ఈ లోకరీతిగా చూస్తే లోకం మనుషులు కూడా గ్రుడ్డితనంగానే ఉన్నారు దేవిని తెలిసి కూడా సత్యం తెలియని వాళ్ళు మనుషులు కూడా గ్రుడ్డితనంగానే ఉన్నారు సత్యం తెలియని కూడా రుడితనంగానే ఉన్నారని ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతూ ఉండు ఎహోవో గ్రుడ్డి వారి కనులు కృంగిన వారిని లేవనెత్తివాడు ఎవరైతే కృంగిపోయి ఉంటారో ఎవరైతే నలిగిపోయి ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చూసాంట లేవనెత్తుతాడంట లేవనెత్తాలంటే ఎవరి ద్వారా లేవనెత్తాలే దేవుడు దేవుడు యొక్క మాటలు మనం చెప్తేనే వాళ్ళు కృంగిపోయి ఉంటారు బాధల్లో కృంగిపోయి ఉంటారు కష్టాల్లో కృంగిపోయి ఉంటారు రోగంలో కృంగిపోయి ఉంటారు ప్రతి దాంట్లో వాళ్ళు కృంగిపోయే ఉంటరు కాబట్టి ఆ యొక్క మనము లే దేవు లేవనెత్తాలంటే దేవుడు వాళ్ళు వింటరు ఒక ధైర్యం కలుగుతుంది రే దేవుడంటే ప్రభు అంట ఆ దేవుడు మనల్ని బాగు చేశాడంట దేవుడు మనల్ని సొస్థ దేవుడు మనకి విడుదలైస్తాడంట ఆ యొక్క మాటలు వింటా ఉంటారు ఆ మాటలు విని అలా ఏమేస్తారంట లేవనెత్ వాళ్ళు లేవనెత్తారంట ఇంకేమంటుండడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు దేవుడంట యహోవా యహోవా నీతిమంతులను ప్రేమించువాడంట నీతిని అనుసరించి నడుచుకుంటే వాళ్ళని ప్రేమిస్తాడంట మరి దేవుడు మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి ఆ దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి మనం ఈ లోకంలో దేని ప్రేమించదు ఫస్ట్ దేవుని మనము ప్రేమించాలి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించాలంటే ఎట్లా ప్రేమిస్తాం దేవుని మనం ఆయన మాట వినడమే ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే దాన్ని గైకొని అది మన జీవితంలో అవలభించుకొని దాని వైపు మనం నడిచి విని గ్రహించి దాని అనుసరంగా మనం మాట వినడమే ఆయన మనం ప్రేమించినట్టే కాబట్టి ఆయన మాట వినాలి జాగ్రత్తగా ఆయన మాట మనము వినాలి ఎప్పుడైతే మనం ఆయన మాట విని జాగ్రత్తగా విని మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనని కాపాడుతా ఉంటాడు అంత భయంకరమైన కరోనా టైంలో కూడా దేవుడు మనల్ని కాపాడినాడు ఎందుకు కాపాడినాడు ఈ లోకంలో ఇష్టానుసరంగా జీవించాన్ని కాపాడి కాదు ఆయన ఒక సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని కాపాడి దేవుడు మనల్ని కాపాడి ప్రతి దాంట్లో నుంచి మనం దేవుడు విడుదల చేసిండు కాబట్టి ఈరోజు మనం దేవుడు యొక్క సువార్తని ప్రకటించాలి సాధ్యమైన మనం కనిపించిన వాళ్ళకి మనము చెప్పుకుంటూ వెళ్తూనే ఉండాలి దేవుడు యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ మనము వెళ్తూనే ఉండాలి ఇంకేమంటుండడు దేవుడు ఇక్కడ యహో పరదేశులను కాపాడువాడు పరదేశులను అంట కాపాడదంట చూడు పరదేశులు ఎంతో భయంకరంగా ఉన్నాడు పరదేశులని కాపాడుతుంటాడు దేవుడు చూడు పరదేశులని కాపాడుతున్నాడు దేవుడు అంటే ఆ పరదేశంగా ప్రజలు భయంకరంగా ఉన్నాడు పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి వారిని విధ్వరాలను ఆదరించేవాడంట ఆయన తండ్రి వారిని విధ్వరాలను ఆదరించేవాడు ఆదరిస్త ఎట్లా ఆదరిస్తాడు మనము ఒకరికి సహాయము చేస్తేనే తండ్రి లేని వారిని అంట విధవరాలను కూడా ఆదరించాలంట మనం అలాంటి సహాయము చేస్తున్నామా ఎదుటి వారికి తండ్రి లేని పిల్లలకి మనం సహాయం చేస్తున్నామా మరి పరదేశులకు మనము సహాయము చేస్తున్నామా కాబట్టి ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఎదుటి మనిషికి మనము సహాయము చేస్తున్నామా మనము సహాయము చేస్తున్నామని మనం అది చూసుకోవాలి తండ్రి వారిని కూడా వాళ్ళకు కూడా సహాయం చేయాలంట విధవరాలకు కూడా విధ్వరాలను అంట ఆదరించాలంట విధ్వరాలను ఆదరించాలి అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఎప్పుడైతే మనము అట్లా సహాయం చేస్తామో అట్లా అలాంటి వాళ్ళకి మనము సహాయము చేయాలి అలాంటి మనం సహాయము చేయాలి మనము ఏం చేస్తాము మన కష్టాజీతంలోకి దశమ భావం తీస్తాము కానుకలు తీస్తాం ఏం చేస్తాము దశమ భాగం తీస్తాం కానుక తీస్తాం ఒకసారి అన్న చెప్పిండు ఒక అతను అంటే దేవుడికి దశమ భాగంలో కానుక ఎక్కుతాయి అనే ఆయన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది ఆయనకి ఒక సాక్ష్యం చెప్పిండు అయితే జీవితంలో భయంకరమైన పరిస్థితి వచ్చింది అతనికి వచ్చిందని చెప్పిండు కాబట్టి చూడు మనం నాకు అనిపిస్తుంది ఒక మాట జ్ఞాపకం వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది నేను అయితే డ్యూటీకి ఎక్కిన నేనైతే ఇస్తా దేవునికి ఇచ్చేస్తా ఎందుకంటే దేవుడికి మనం ఏం చేయాలడా అంటే దేవుడు ఏం తీసుకోవడాది కానీ ఆ పైసలు మనం ఎదుటి వారికి మనం సహాయం చేస్తే కానీ మంచి పొలం ఒక్కసారి ఊరికి చెప్తుండే అన్న మనకి మంచి పొలంలో నాటండి మంచి పొలంలో నాటండి అంటే మనకి చెప్తా ఉంటుండేది అన్న కాబట్టి మంచి పొలం అంటే మనం మంచి పొలంలో నాటుతున్నాం మనం గ్రహించాలి దశమ భాగంలో ఇస్తున్నాము కానుకలు ఇస్తాము కానీ సమయం కూడా దశమ భాగం ఉంది సమయం కూడా దశమ భాగం ఉంది ఎంత రోజు రెండు గంటల నలభై నిమిషాలు అంటే మూడు గంటల ప్రార్థన మనము చేయాలి మనం అందరం పనులకు వెళ్తాం కాబట్టి మనకు టైం దొరికినప్పుడు పొద్దున ఒక గంట మధ్యాహ్నం ఒక గంట సాయంకాలం ఒక గంట ఈజీగా టైం అయిపోతుంది అట్లా మనము చేసుకోగలుగుతాం కాబట్టి మనం దశమ భాగం ఇస్తున్నాం కానుకలు కూడా మనము ఇయ్యాలి ఎందుకంటే మనము కష్టపడుతుంది మనం కాదు మనకు ఆరోగ్యం ఇస్తుంది దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తుంది దేవుడు కాబట్టి ఆ కాబట్టి ఇస్తే అవి మంచి పొలంలో మనం నాటితే వాళ్ళు ఎదుటి సహాయము చేస్తుంటారు కాబట్టి అప్పుడే దేవుడు మనని జీవిస్తుంటారు కాబట్టి ఇక్కడ పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలని ఆదరించాలంట ఆ పని మనము చేస్తున్నామా ఈరోజు మనము చూసుకోవాలి అలాంటి వ్యక్తులకు మనము సహాయము చేస్తున్నామా ఎప్పుడు మన సొంత పనులు మన సొంత కార్యాలే మనము చూసుకుంటా ఉన్నాం సొంత పనులు సొంత కార్యాలే మనము చూసుకుంటున్నాము కాబట్టి అది ఎదుటి వారి కోసం మనము సహాయం చేస్తున్నామా సహాయం చేయగలుగుతున్నామా అది మనం సహాయము చేయాలి ఎదుటి వారి విషయంలో సహాయము చేయాలి కాబట్టి మనం నీతి మన నీతి కూడా మన నీతి కూడా చేస్తున్నామా నీతి పనులు మనం చేస్తున్నామా అది కూడా మనము చూ నీ అది కూడా మనము చూసుకోవాలి కాబట్టి ఆ పరదేశులనే కానీ ఆ విధవరాలనే కానీ ఆ తండ్రి లేని పిల్లలనే మనం ఆదరిస్తున్నామా మన వల్ల ఏం సహాయం వాళ్ళకి ఇస్తున్నాము సహాయము మనము చేస్తున్నాము ఆ సహాయం మనము చేయాలి సహాయము మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనని కాపాడుతూ వస్తా ఉంటాడు ఆ సహాయం ఇక్కడ అదే అంటా ఉన్నాడు పరదేశులనంట తండ్రి లేని వారనంట విధ్వరాలనంట కాపాడు భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయను భక్తిహీనంగా కొందరము కొందరేం భక్తి చేస్తారు భయం ఉంటది కానీ భక్తి మాత్రం ఉండదు భక్తి ఉంటుంది కానీ భయం మాత్రం ఉండదు ఎవరి భయం ఉండదు దేవుడు భయమే ఉండదు వాళ్ళకి దేవునికి భయపడాలి ముఖ్యం మనం మనుషులకు ఏం మనుషులకు దేవుడికి అయితే ఫస్ట్ మనము భయపడాలి ఆ దేవుడికి మనం ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తుంటా మనకు తోడై ఉంటాడు కాబట్టి భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయును యహో అయ్యే నిరంతరము ఏలునట దేవుడే నిరంతరము ఏతాడంట ఆయననే ఈ లోకము ఆయనదే లోక ఆయనేవే అగును కాబట్టి ఆయననే లోకాన్ని ఏళ్తాడు ఆయననే ఏతాడు ఆ దేవుడే ఏల్తాడు కాబట్టి రాజ్యము ఏళ్తాడు అని దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు యహోవ నిరంతరము ఏలును సియోనుని దేవుడు తరతరముల రాజ్యము చేయును తరతరములంట ఆయననే రాజ్యము చేస్తాడంట దేవుడే రాజ్యము చేశాడు కాబట్టి ఆ రాజ్యము దేవుడే రాజ్యాన్ని వెళ్తాడు కాబట్టి ఆ దేవుడు గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు ఆ దేవుని నమ్మి మనము ఉన్నాం మనము ఏం చేస్తున్నాం మనం ఈరోజు ఈరోజు మనము ఏమీ చేస్తున్నాము మనం గ్రహించాలి దేవుని మనం సుతిస్తున్నామా తావేది మహారాజు దినానికి ఏడు దేవుని స్థుతించి స్థుతించిండు కాబట్టి ప్రతి విషయంలో దేవుని ఆయన సుతించి కాబట్టి స్థుతించిండు కాబట్టి దేవుడు దేవుని శుతించుడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆయనకి తోడై ఉన్నాడు ఈ రోజు మనము దేవుని శుతిస్తున్నామా దేవుణ్ణి మనము స్థుతిస్తున్నామా చూడు కొందరు ప్రార్థన చేసిరు కూడా మూడు సమ్మారు ప్రార్థన చేసిండు అపోసుల కార్యం రాగానే వాళ్ళు ప్రార్థనలు చేసిరు తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి ఆరు గంటలకి వాళ్ళు ప్రార్థనలు చేసిరు అపోసులు అపోసల కాడికి ప్రార్థనలు చేసిరు నాలుగు మనం ఎన్నిసార్లు చేస్తున్నాం మనము ఒక రాజ్యాన్ని పరిపాలన మనము చేస్తలేము మన పని ఇచ్చిన మన ఇరవై నాలుగు గంటలలో పని చేస్తున్నాము ఎదుర పోతున్నాము కానీ ప్రార్థన కూడా మనం ఎంతసేపు చేస్తున్నాం మనము దేవుని దగ్గర మనం చేస్తున్నాం అది మనం గ్రహించాలి ఈరోజు దేవుని స్థుతించాలి దేవుడు పాటలతో దేవుని స్థుతించాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి అనేకుల కొరకు ప్రార్థన చేస్తేనే అప్పుడు దేవుడు నిన్ను నీ హృదయాన్ని గ్రహిస్తుంటాడు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటుండడు దేవుణ్ణంటే మనము స్థుతించ స్థుతించడం మనము నేర్చుకోవాలి దేవుని స్థుతించాలంట ఘన పరచాలే మహిమ పరచాలే ఆయనకే స్థుతి ఆయనకే ఘనత ఆయనకే మహిమ ఏ మనుషుడు ఆయన మహిమని దొంగలించడానికి వీలు ఏ విగ్రహారధానికి కూడా ఆయన మహి ఆ ఒక మహిమ ఆయన దానికి పోవడానికి వీలు లేదు దేవుడికే మహిమ కలగాలి దేవుడికే మహిమ కలిగితే ఆయనకే మహిమ పరచాలి ప్రతి విషయంలో నీ జీవితంలో ప్రతి విషయంలో మనకి ఏ సహాయం చేసినా దేవునికి వందనాలు చెల్లించాల దేవుని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత బుద్ధి కలిగి మనము ఉండాలి దేవుని స్థుతించడం మనము ఉంటే దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయము చేశాడు ఎదుటి వారి విషయంలో దేవుడు కార్యం చేసినా కూడా మనం దేవుని స్థుతించాలి ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా చేస్తుంది దేవుడే కాబట్టి మనము స్థుతించాలి యథార్థంగా సుతించాలి అరే వాళ్ళకి చేసి నాకు అట్లాంటి మనసు మనకి వద్దు అలాంటి మనసు మనకి వద్దు వ్యర్థమైన మనకు వ్యర్థమైన తట్టు మనం చూడడానికి వీలు లేదు దేవుడి తట్టే మనం చూడాలి అలాంటి మనసు కలిగి మనము చూడాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు నూట అధ్యాయం నూట మూడు అధ్యాయం పదకొండవ వచనంలో ఏమంటున్నట్టే కీర్తనలు నూట మూడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది దేవుడు ఏమంటారు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది భయభక్తులు ఉన్నామా మనం ఈ రోజు భయభక్తులు ఉన్న భయము భక్తి మనకు ఉంది కాబట్టి ఆయన కృప మనకు ఉంది కాబట్టే ఈ రోజు మనము ఇట్లున్నాం ఇంకా దేవుడు ఎందు మనం ఇంకా భయము కలిగి ఉండాలి ఇంకా పరిశుద్ధంగా మనము దిన మన పరిశుద్ధంగా కావడం మనము నేర్చుకోవాలి దిన మనం పరిశుద్ధంగా ఎందుకంటే ఆయన రాకడా అతి త్వరలో ఉంది ఇప్పుడు మనం ఉన్నము ఆరో ముద్రలోనే ఉన్నాము ఆరో ముద్ర కాలంలో ఉన్నము ఇంకొక ముద్ర ఉంది కాబట్టి ఆరో ముద్ర కాలంలో మనం ఉన్నము ఈ ఆరో ముద్రలోనే ఇంత భయంకరమైన రోగాలు వచ్చినాయి వస్తున్నాయి ఇంకా మరి ఏడో ముద్ర ఉంటే ఇంకా భయంకరమైన పరిస్థితి కాబట్టి దేవుడు మనల్ని కాపాడాలంటే మన ప్రార్థన ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఎంత ప్రార్థన చేస్తామో వచ్చే సంవత్సరం మనం అంత కాపాడుతూ వస్తూ ఉంటుంది వచ్చే సంవత్సరం మనం ఇంకెక్కువ ప్రార్థన చేస్తే ఇంకా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మనము ప్రార్థన ఎక్కువ పెంచుతూ ఉండాలి దేవుడి ద్వారా మన ప్రార్థన ఎక్కువ చేస్తూనే ఉండాలి చాలా ప్రార్థన మనము ఎంత చేసినా మనము తక్కువనే ఎంత చేసినా మనము తక్కువనే కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కృప అంట మన ఆయన ఎందు భయభక్తులు వారి ఏడలనే ఆయన కృప అంత అధికంగా ఉంది ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వింటున్నాం ఆయన కృప ఉంది కాబట్టి ఇంకేమ ఇంకేమంటాడు దేవుడు ఇక్కడ కొడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరము పరిచయ ఉన్నాడు దూరపరిచి ఉన్నాడట పడమడికి తూర్పింత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం దూరపరిచి ఉన్నాడు అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఇంకేమంటున్నాడు మన లోపల అలాంటి అతిక్రమం లేకుండా దేవుడు ఏం చేసినట దూరపరిచిండట దూరపరిచిండు కాబట్టి మనం అలాంటి దానికి లోకం తట్టి మనం చూడకుండా దిన దినం వైపు చూసి ముందుకు నడవాలి పదమూడవ వచనంలో ఏమంటుండంటే కీర్తనలు నూట నూట మూడు పదమూడవ వచనంలో తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు ఎహోవో తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అంట చూడు దేవుడు మన ఎడల జాలి పడతా ఉన్నాడు కుమారులు ఎడల జాలి పడినట్లు ఎహో తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతున్నాడు దేవుడు మన ఎందు జాలి కనికరము దయా మనకు చూపిస్తా ఉన్నాడు దేవుడు చూడు దేవుడు మనకు దయ కనికరము జాలి చూపిస్తున్నాం చూపిస్తుడు కాబట్టే మనము ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడు ఎందు దేవుడు ఎందు అంట మనము భయభక్తులు కలిగి ఉండాలంట ముఖ్యంగా మనము భయభక్తులు కలిగి ఉండాలంట కలిగి ఉంటే దేవుడు అక్కడ మనకి తోడై ఉంటాడు ఇంకా పద్నాలుగు వచనం ఏమంటుంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది మనము మట్టివారం ఆయన జ్ఞాపకము చేసుకొని నరుని ఆయు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పువ్వునట్లు వాడు పుయిను అని ఇక్కడ అంటా కాబట్టి దేవుడు ఏం చేసినడా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన జ్ఞాపకము చేసుకుని చున్నాడు మనం మట్టివారం అని ఆయన జ్ఞాపకము చేసుకుంటుండు కాబట్టి ఈ లోకంలో మనము దీనికి అంటే లోకరీతిగా చూస్తే మనము ఈ లోకంలో ఏదైనా చూసినా మనము దాన్ని పనికిరాని దానిలాగానే మనము ఎందుకంటే మనము మట్టివారం దీనికి పనికి వరం కాబట్టి ఆయన మనని ఏం చేస్తుండంట ఆ దేవుడు మనని జ్ఞాపకము చేసుకుంటుండు జ్ఞాపకం చేసుకుంటుండు కాబట్టి దేవుడు మన ఎడల జాలీ పడతా దేవుడు మన ఎడల జాలి పడుతుడు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము ఉండాలి భయభక్తులు కలిగి మనము ఎప్పుడైతే మనము ఉంటామో భయభక్తులు కలిగి మనము ఆయన ఎందు మనం ఉండాలంట భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన మనకి తోడై ఉంటాడు కాబట్టి తండ్రికి తన కుమారు ఎడల జాలి పడినట్లు యహోవో తన ఎందు భయభక్తులు వారి ఎడల జాలి పడతాడు కాబట్టి ఆ దేవుడు మన ఎడల జాలి పడతాడు కాబట్టి మనము ఆయనను చూసి నడవాలి మనము ప్రార్థన చేయాలి ఇంకా దినదినము మనము ఇంకెక్కువ ప్రార్థన చేయాల సమయం ఎంతో వేస్ట్ పోతా ఉంది చేయడానికి వీలు లేదు సమయం వేస్ట్ పోతూ ఉంది కాబట్టి వేస్ట్ పోవడానికి వీలు లేదు దేవుడు కాబట్టి మనతో నంటున్నాడు ఈరోజు భయభక్తులు కలిగి ఉండాలంట ఆ దేవుడు ఎద్దు మనం భయభక్తులు మనకి ఆయన జాలీ చూపిస్తాడంట ఆయన కృపతో మనల్ని ఆదరిస్తాడు కాబట్టి ఆయన కృపతో మనల్ని ఆదరిస్తాడు కాబట్టి ఆ యొక్క అంటే మనము స్థుతించాలంట ఆ దేవుణ్ణి మనము స్థుతించాలంట మన జీవిత కాలం అంతా ఆయననే స్థుతించి ఆయనని ఘనపరచి ఆయనని మనము మహిమపరచాలంట దేవుడికే సమత ఘనత మహిమ ఆయనకే చెల్లాలి ఏ మనుషుడు మహిమ పొందడానికి వీలేదు దేవునికే మహిమ కలగాలి ఆయననే మనం ప్రేమించాలి ఎక్కువ ఆయనని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన మనల్ని ప్రేమిస్తుంటాడు ఆయన్ని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో ఆయన మనని ఘనపరుస్తా ప్రతి విషయంలో మనకి ఘనత వస్తుంటుంది ఎందుకంటే ఆయన మనం గనపరచడం కాబట్టి ఆయన గణపరచకపోతే ఘన రాదు ఆయన ప్రేమించకపోతే ఆయన మనం ప్రేమించాడు ఆయన ప్రేమించింది కాబట్టి ఈరోజు మనం ఇలా కూర్చొని దేవుడు యొక్క వాక్యం మనము వింటా ఉన్నాం కాబట్టి ఆయన మనం ప్రేమించడం నేర్చుకోవాలి ఈ లోకంలో ఏ వస్తువు కానీ ఏ మనుషున్నే కానీ దేనిని మనం ఎక్కువ ప్రేమించడానికి వీలు లేదు ఆ యొక్క మనము ప్రేమించాలంట ప్రేమిస్తేనే కాబట్టి ఆ దేవుణ్ణి మనం స్థుతిస్తేనే కాబట్టి ఆయనే మన మన జీవిత ఆయన స్థుతించుకుంటూ ముందుకు మనం నడుస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి కూడా మనము ఉంటే ఆయన కృప మనకి తోడై ఉంటుంది కృపాతోనే దేవుడు మనను ఆదరిస్తాడు మనకు తోడై ఉంటాడు దేవుని స్థుతించడం మనము నేర్చుకుందాం చిన్న వాక్యం దేవుడు నుంచిగాక స్తోత్రం పరిశుద్ర మహిమల రజానికి వందనాలు ఏసుక్రిస్ రజానికి వందనాలు తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు దేవని స్థుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమ పరచాల దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి వందనాలు తండ్రి అనేకులను మేము సిద్ధపరచాలి సిద్ధపరచబడాలి అనేకులను సిద్ధపరచాల దేవా నీ వైపు తిరిగా తిప్పాల దేవాసునాలు నీ వైపు మేము తిప్పాల దేవా నీ సువార్త మేము ప్రకటించాలే అలాంటి జీవితం మీరు దయచేసి ముఖ్యంగా నీ భయభక్తుల జీవితం దయచేసి దేవా మీరే మా దేవానికి వందనాలు చెదిస్తూ నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెదిస్తూ ఏసుకృష్ణాములు అడుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలా సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ఫ్రైజ్ లాడ్ అక్క థ్యాంక్ మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ మనకి అంశాల గురించి ప్రార్థిస్తారు ప్రైజ్ లా బ్రదర్ మహాపరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ కృప కనికరం గల తండ్రి జీవం గల దేవ వందనాలు స్తోత్రములు తండ్రి ఇంతవరకు ప్రభాన్ అయినా తండ్రి నీ యొక్క దాసరాలను నిలబెట్టి తండ్రి నీ యొక్క వాక్యంధారా ప్రభాన్ అయినా మీరు మాతో మాట్లాడినారు ప్రభాన్ అయినా తండ్రి మనుషుడు రొట్ట వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతుడన్న ప్రభా కాబట్టి ప్రతి విషయంలో ప్రభాన్ అయినా మేము మిమ్మల్ని మీద ఆధారపడాల మేము మిమ్మల్ని ఆశ్రయించాలా తండ్రి మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలన్నావు దేవ యహోవా ఉత్తముడు ఆయనని రుచి చూసి తెలుసుకోమన్నావు ప్రభా కాబట్టి నాయన మా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా మేము ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి ఆ స్థితిలో ప్రభా మేము ఎవరం కూడా ఆధారపడకుండా చింతించకుండా దిగులు తండ్రి బాధపడకుండా దేవనైనా నీ వాక్యాన్ని తండి మేము ధ్యానిస్తున్నాయి ఆ వాక్యం అయినా మమ్మల్ని జీవింపజేస్తుంది నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నావు దేవ కాబట్టి ప్రభనైనా ఎలాంటి విషయంలో కూడా ప్రభ దేని విషయంలో కూడా మేము నిన్ను అనుమానించకుండా నా తండ్రి మేము విశ్వాసం కలిగి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడువైనా నీ వైపు చూస్తూ ప్రభా మేము ముందుకెళ్ళాల ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని నాయన స్థుతించేవారిగా ప్రార్థించేవారిగా ప్రతి విషయంలో దేవనైనా నీ మీద ఆధారపడినైనా నేను నమ్ముకొని ముందుకు పోయేవారిగా ఉండటకు సహాయం దయచేయండి ప్రతి స్థలంలో నీ గురించి ఇతరులకు ప్రకటించి దేవా అనేకులను ప్రభా నాయన తండ్రి మేము రక్షణలోకి నడిపించాలా తండ్రి అనేకులకు ప్రభా నీ స్వార్థను మేము ప్రకటించాలా ఆ రీతిగా నీ చిత్తాన్ని ప్రభా మేము నెరవేర్చే వారిగా ఉండటకునైనా మీ కృప దించండి తండ్రి కుమారులు ఎడలా జాలి పడినట్లు దేవ ప్రతి విషయంలోనైనా మీరు మా పట్ల జాలి పడుతున్నారు కాబట్టే ఈరోజు ఏమై ఉన్నామో తండ్రి అది ప్రతిదినైనా కేవలం నీ కృప వల్లే నీ దయ తండ్రి నీ ఆదరణ వల్లనే ప్రభ నీ సహాయం వలనే ప్రభ కాబట్టి నీ సహాయం మాకుంటే సైన్యములను కూడా మేము జయించగలం ప్రభ నాయన కాబట్టి నాయన మాకు మీరు సహాయకుడిగా ఉండి నమ్మదగిన దేవుడిగా ఉంటూ తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు దేవ ఆ రీతిగా దినదినమునైనా నీ కృప వెంబడి కృప దేవ మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నాయన బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవ నీకే వందనాలు స్తోత్రములు తండ్రి యొక్క చెప్పబడిన వాక్యాన్ని ప్రభ సాత్వికముతో తండ్రి వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ఈ వాక్య ప్రకారంగా నేనేమన్నా తండ్రి ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకుండా ఉంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఇదిగో నా తండ్రి కొన్ని ప్రార్థన అంశాలు నైనా విజ్ఞాపనలు ప్రభ నీ సన్నిధిలో ఉండి మొరపెడుతుండగా తండ్రి మీరు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి మా దేశ రక్షణ కొరకునైనా మేము ప్రార్థిస్తుండగా ఈ దేశంలో ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు ఎంతోమంది వ్యభిచారంలో ఉన్నారు తండ్రి ఎంతోమంది నాయన నాస్తికులు ఉన్నారు ప్రభ ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రాంతాల్లో దేవా ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి ఎవరునైనా వెళ్ళలేని ప్రాంతాల్లో ఎంతో మంది నాయన ప్రజలున్నారు ప్రభ వాళ్ళందరికీ దేవా నాయన నీ సువార్థ ప్రకటించబడాలా తండ్రి ఆ సువార్థ నమ్మిన ప్రతి వాళ్ళు నాయన బాప్తిస్మం ప్రతి కుటుంబంలో అయినా ప్రతి ఒక్కరూ దేవ రక్షించబడాలా తండ్రి ఎవరు తండ్రి నిత్య నరకానికి పాత్రలు కాకుండా తండ్రి ఎవరు కూడా ప్రభానైనా తండ్రిని సువార్త తెలుసుకోకుండా రక్షణ పొందకుండా తండ్రి ఏ ఒక్కరు కూడా చనిపోకుండా దేవనైనా ఈ దేశంలో ఉన్న తండ్రి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో తండ్రి ఎన్ని ప్రభా తండ్రి ఉన్నారో తండ్రి వాళ్ళందరూ తండ్రి నాయన ప్రభావ మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆయన రక్షణ పొందుటకు దేవా ఆ రీతిగా నాయన యొక్క రక్షణ కార్యం తండ్రి ఈ దేశంలో జరుగులాగున తండ్రి అనేకులు తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని అపస్తుడైన పౌలు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదన్నారు తండ్రి కాబట్టి భారము తండ్రి ప్రతి ఒక్కరూ కలిగిన ఆ రీతిగా నీ సువార్తని ప్రకటించే నీ రాజ్య సువార్థని ప్రకటించే ఆ రీతిగా తండ్రి ఈ లోకమంతా నైనా తండ్రి నీ సువార్త ప్రకటించే వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని నైనా మీరు నిలబెట్టమని ప్రతి ఒక్కరిని ప్రభా ఆ రీతిగా నీ ఆత్మతో నింపి అభిషేకించి ప్రతి స్థలంలోనైనా సేవకుల లేవనెత్తిన ఆయన నీ సువార్త ప్రకటించుటకునైనా నీ యొక్క కడవరి వర్షము దేవా కడవరి ఉజ్జీవమునైనా తండ్రి ఆనాడు అపోస్తులు ఏ రీతిగా అయితే తండ్రి ప్రభా భూలోకం అంతా తిరిగినైనా తండ్రి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్టు దేవానాయన ఈ దినం ఉన్న తండ్రి నేటి సేవకులు విశ్వాసులు ఆ రీతిగానే తండ్రి ప్రతి ఒక్కరూ ని సువార్థ వ్యాప్తిలో ముందుకు పోవటకు తండ్రి అలాంటి ఆశతో ఆసక్తితో అలాంటి పిలుపుతో నమ్మకమైన వారిగా తండ్రి సేవలో ఉండుటకు సహాయం దయచేమని ఆ రీతిగా ఈ దేశంలో తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకునైనా నీ కృప దయచేమని ప్రార్థిస్తున్నాము అలాగే ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి నానా విధములైన దురాశల చేత ధనాపేక్ష చేత తండ్రి లోకములో ఉన్న సుఖభోగముల చేత తండ్రి ఎంతో మంది సేవకులు అతిశయించి గర్వించిన ఎంతో మంది ప్రభ ఒకప్పుడు నాయన ఉన్నవాళ్ళు ఈరోజు ఎంతో మంది ప్రభ నాయన అరితిగా తండ్రి పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి వాళ్ళని మరలా తండ్రి ఆసక్తిని దయచేయండి వాళ్ళకి మరలా తండ్రి నీ నూతనమైన పరిశుద్ధాత్మతో నింపండి ఆసక్తిని దయచేయండి ఒకప్పుడు మొదట ఎట్లయితే నాయన నువ్వు చెప్పినవ తండ్రి నీకున్న మొదటి ప్రేమను విడిచితే ని అలా ఎవరైతే ఒకప్పుడు నాయన భారముతో ఎంతో ప్రేమతోనైనా తండ్రి ఎంతో సమర్పణతోనైనా తండ్రి మీ పట్ల సేవ చేసిన వాళ్ళందరూ ప్రభా మరలా అలాంటి ప్రేమతోనైనా అలాంటి సమర్పణతో ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో ఎవరైతే తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా తండ్రి ఎవరైతే అరీతిగా నాయన నీ సన్నిధిలో నీ సమ్ముఖంలో ఉన్న తండ్రి ఆ యొక్క ప్రతి సేవకులను తండ్రి మరలా నాయనా తండ్రి ైనా మీరేనైనా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా మరలా నైనా వాళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరగాల వాళ్ళ ద్వారా తండ్రి నీ నామం అయినా తండ్రి ప్రచురింపబడాలా నీ రాజ్య సువార్థ ప్రకటించబడాలా దేవ కాబట్టి పడిపోయిన ప్రతి సేవకులను ప్రభావ ఆ రీతిగా మీరు మరలా నిలబెట్టి నీ సువార్థని ప్రకటించుటకు దేవ మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే బ్లెస్సీ సిస్టర్ గురించి తండ్రి ఆమెకున్న కంటి చూపు గురించి నాయన ప్రార్థిస్తుండగా ఆ రోజు గుడ్డివారిని మీరు ముట్టినట్టు దేవా ఈ సిస్టర్ కన్నులు కూడా మీరు ముట్టండి ఆమెకు స్వస్థత అనుగ్రహించండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి వారి పాపంలోని ఎదుట ఒప్పుకొని మారుమనసు పొంది తండ్రి బాప్తిత్వం పొందినైనా రక్షించబడుటకు ఆ కుటుంబంలో మొత్తం నాయన రక్షణ పొందుటకు దేవా మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ఆ దేవా నీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దక్షకు సిస్టర్ ఉన్న ప్రభా తండ్రి ప్రతి షుగర్ నుంచి నైనా ప్రతి ఇన్సులిన్ నుంచి నైనా మీరు స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత స్వస్థత కాబట్టి ఆ స్వస్థత సిస్టర్కి దయచేయండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రభా మారు మనసు పొందాలా వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా దేవ తండ్రి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆయన బాప్తేవం పొంది ఆ కుటుంబం అంతా తండ్రి రక్షించబడి నీ రాజ్యంలో ఉండుటకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి దేశంలో ఎవరైతే నశించిపోతున్నారో తండ్రి ఎవరైతే ప్రభ చెడుతనంలో పాపములో అపవిత్రతలో ఎవరైతే ప్రభా నైనా ఉన్నారో తండ్రి నాయన వాళ్ళందరూ కూడా నాయన నశించిపోకుండా రక్షింపబడిన ప్రతి ఒక్కరు తండ్రి ఆ రీతిగానే తండ్రి భయముతో వణుకుతో దేవ వాళ్ళ సొంత రక్షణను కొనసాగించుకోవాలా మీరిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలా దేవా మీరిచ్చిన పిలుపును వాళ్ళు నిశ్చయం చేసుకొని జీవించాలా ప్రభా ఆ రీతిగా ప్రతి ఒక్కరూ తండ్రి ఎవరు నశించిపోకుండా ఎవరు కూడా ప్రభా వారి పాపములో ఉండి చనిపోకుండా దేవా ప్రతి ఒక్కరూ పరిశుద్ధత కలిగి ఉండటే ఫలము దాని అంతము నిత్య జీవం అన్న తండ్రి కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరూ దేవ నిత్య జీవం మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆసుపత్రుల్లో ఉన్న తండ్రి ప్రతి రోగుల పట్లనైనా మీరు కనికరించండి ప్రతి రోగుల పట్ల నా మీ దయ చూపించండి ఎవరైతే నాయనా తండ్రి నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అపవాది చేత పీడింపబడుతున్నారో ప్రభానైనా ఎవరైతే మరణకరమైన రోగములతో తండ్రి దీర్ఘకాలికమైన రోగములతోటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో దేవ ఆ రోజు తండ్రి నాయన మీ మీరు వచ్చినప్పుడు ప్రభా నాయన ఎంతో మంది రోగులు ప్రభా నాయన అపోస్తులు నాయన పేతులు నడిచినప్పుడు ఆ నీడలోనే స్వస్థత పొందినారు ప్రభా కాబట్టి స్వస్థత మీలోనే ఉంది స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమే ప్రాభ తండ్రి కాబట్టి ఈ రీకంగా తండ్రి ఎవరైతే ఆసుపత్రుల్లో ఐసీయులో కానీ నాయన అడ్మిట్ అయ్యున్న వాళ్ళు కానీ రోగాలతో ఉన్న వాళ్ళందరినీ మీరు కనికరించి ప్రతి ఒక్కరిని దేవా మీరు స్వస్థపరచమని వారి పాపములు క్షమించమని తండ్రి ఎవరైతే ప్రభానైనా ఆ రీతిగా తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఆయుష్ను అనుగ్రహించి ఆ యొక్క ఉన్న ఏ ఒక్కరు కూడా తండ్రి నశించిపోకుండా ఏ ఒక్కరు కూడా తండ్రి నిన్ను తెలుసుకోకుండా వారి పాపంలో ఉండి చనిపోకుండా దేవా ప్రతి ఒక్కరినైనా అంతటా అందరూ మారుమనసు పొందిన ఆయన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని పాపక్షమాపణ పొందుకొని లాగినా ఆ రీతిగా తండ్రి వాళ్ళకున్న అనారోగ్యముల నుంచి స్వస్థత పొందుకొని లాగినా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ప్రతి సంఘమునైనా తండ్రి పెండ్లి కుమారుడు ఎట్లా అయితే ఉన్నాడో తండ్రి అట్లా పెండ్లి కుమార్తె తవలే వదు వలే ఉండుటకు మీరు సహాయం దైంచండి ఆ రీతిగా తండ్రి ఎలాంటి మడత లేకుండా మచ్చ లేకుండా ఎలాంటి కలంకం లేకుండా తండ్రి ఆ రీతిగా తండ్రి పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూచ వలెనైనా ప్రతి సంఘం ఉండుటకు మీరు సహాయం దైంచండి ప్రతి సంఘమునైనా తండ్రి అనేకులను శిష్యులుగా చేయాల ప్రతి సంఘమునైనా తండ్రి ప్రభనైనా తండ్రిని యొక్క సత్యంలో ఉండాలా సర్వ సత్యంలోకి రావాలా దేవ ప్రతి సంఘంలో దేవ మీరే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని తండ్రి చేస్తున్న వాళ్ళందరికీ దేవానైనా మీరే నాయన వారిని దర్శించి వారితో మీరు మాట్లాడి ఆ రీతిగా తండ్రి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము అలాగే కేపీపిఎం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ దేవాన్ని సువార్తని ప్రకటించుటకు మీరు సహాయం దయచేయండి వారికి వారి జీవితంలోనైనా మీరే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి తండ్రి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ప్రభావైనా యొక్క పిలుపులో ఉన్న వాళ్ళందరూ దేవా మీ గురించి ఇతరులకు ప్రకటించే వారిగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో సంతానం లేకుండా ఉన్నారో వివాహం కాని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరికీనైనా మీరే కార్యం జరిగించండి సంతానం లేని వారికి దయచేయండి వివాహం కాని వారికనైనా ఆ అవుటకు మీరు సహాయం దయచేండి ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో ఏ కుటుంబంలో అయితేనైనా అప్పుల సమస్యలతో ఉన్నారో తండ్రి ఏ కుటుంబంలో అయితే కష్ట దుఃఖల్లో బాధల్లో ఉన్నారు వాళ్ళందరి జీవితంలో మీరే నూతనమైన కార్యాలు తండ్రి జరిగించమని వారి జీవితంలో మీరే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రతి ఒక్కరిని తండ్రి ఆ రీతిగా మీకు వరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే చిన్నపిల్లల గురించి యవనస్తుల గురించి నాయన ప్రార్థిస్తుండగా దేవనైనా ప్రతి ఒక్కరు మీ శిక్షలో మీ బోధలో ఉండాలా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో ఉండి ఎదిగే బిడ్డలుగా ఉండాలా తండ్రి నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలా తండ్రి ఆ రీతిగా ప్రభా ప్రతి యవనస్తులు ఎలాంటి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు ప్రేరేపించబడకుండా దేవ ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ యొక్క ప్రార్థనలో నీ సన్నిధిలో నీ యొక్క వాక్యద్యానంలో ఉండాలా నాయన యవనస్తులు తమ నడక దేని చేత వాక్యం చేతనే నాయన శుద్ధీకరించుకుంటారన్నారు అలాంటి నీ వాక్యం నాయన వాళ్ళ హృదయంలో ండి హరిత్తిగా నీ ఎందు భయభక్తులు కలిగి ఎలాంటి పాపానికి నాయన ఎలాంటి వాటికి ప్రేరేపణ కాకుండా దేవా ప్రతి ఒక్కరు ప్రభా మీ వైపు ఉన్నటకు సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే నందన్ సాయి బాబును కూడా మీరు ముట్టండి తాకండి ఆ లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థపరచండి ప్రతి దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడుదల దయచేయండి అలాగే శృతి సిస్టర్కి ఉన్న యొక్క గాల్ బ్లడర్ రాళ్ళు కరిగిపోవాలా సర్జరీ కాకుండా దేవా ఆమెను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మార్మోన్స్ పొంది బాప్తిస్మం పొంది సహాయం దయచేయండి అలాగే విద్యోన్ బాబుకు కూడా దేవస్ సర్జరీ కాకుండా మీరు స్వస్థపరచండి కుటుంబం అంతా నాయన మీ సేవలో ఉండాలా తండ్రి అరీతిగా కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అలాగే లక్ష్మమ్మ గారి గురించి ఆమె గర్భసాంచిలో ఉన్న గడ్డలు మూత్రంలో ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థపరచండి తండ్రి కుటుంబం అంతానైనా నాయన రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయండి అలాగే ప్రమీలమ్మ సిస్టర్కున్న గొంతులో గడ్డ నుంచి నైనా స్వస్థ దయచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు రక్షణ దయచేసిమని ప్రార్థిస్తున్నాం అభిజ్ఞానే చిన్న పాప యొక్క మరియు నరాల బలహీనతతో వ్యాధితో బాధపడుతున్న ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని ఆ బిడ్డ వయసునందు జ్ఞానం అందు దయందు నిదయందు వర్ధులు లాగా మీరు సహాయం దయచేయండి సుందర్రా ఎదురుకున్న ప్రభ ప్రతి చెడు అలవాట్ల నుంచి చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ఆయనకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరిచిన ఆయన మీ కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టండి దేవ రేణుకా సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచిగా తినేదంతా డైజెషన్ అవ్వాలా ఇక నుంచి స్వస్థ దయచేయండి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి దేవ మీ సేవలో చేయుటకు ముందుకు పోవటకు మీకు కృప దేయండి ఆ రీతిగా మీకు మంచి ఆరోగ్యము దయచేసి ని ప్రార్థిస్తున్నాం అలాగే దేవి సిస్టర్ గురించి ఆమెకి సర్జరీ కాకూడదని ప్రార్థించమన్నారు సన్నా మీరే సహాయం దండి వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల దయించండి తండ్రి తన భర్తకు రక్షణ దయించేయండి ఆ రీతిగా కుటుంబంలోనైనా మీరే నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే సరితా సిస్టర్ గురించి నైనా బెడ్ క్యాన్సర్ నుంచి ఆమెను స్వస్థపరచండి కుటుంబం అంతా మారు మనసు పొంది రక్షణ పొందుటకు సహాయం దయచేయండి లక్కి అనే చిన్న పాపకు కాల్ బోన్ నుంచి ఆయన స్వస్థపరచండి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయండి అలాగే శివదాస్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి మీరు స్వస్థపరచండి అరికాయలు మొదలుకొని దేవ నడిన వరకు ముట్టి తాకి స్వస్థపరచే ఆయన కూడా మారుమనుసు రక్షణ దయచేయండి అనసికనే పాపకు నైనా ఆ యొక్క షుగర్ నుంచి మీరు స్వస్థపరచండి దేవా ఆ బిడ్డ పట్ల మీ దయ ఉంచి ఆయన మీరు పొందిన గాయల చేత ఉన్న స్వస్థ దయచేయండి అలాగే నాగేశ్వర బెదరుకుండ లంగ్స్ లో ప్రాబ్లం నుంచి కిడ్నీ ప్రాబ్లం నుంచి దేవా మీరు స్వస్థపరచమని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారుమణు పొంది రక్షించబడటకు మీరు సహాయం దయచేయండి అలాగే బ్రదర్ రమేష్ గురించి ప్రార్థిస్తుండగా ఆయనకున్న ప్రతి చెడు వ్యసనాల నుండి నాయన మీరే సహాయం దయచేయండి తాగు నుంచి విడుదల దయచేయండి ఆయనలో ఉన్న ప్రతి దురాత్మ దుష్ట శక్తులు నుంచి విడుదల దయచేయండి తండ్రి ఆ కుటుంబం పట్ల నాయన భార్య పట్ల బిడ్డల పట్ల బాధ్యత కలిగి మీరు సహాయం దయచేయండి ఆయనకున్న ప్రతి అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి బాప్తిష్మం తీసుకున్న తను రక్షణకు తగినట్టుగా జీవించుటకుని ఆయన మరలా తనకు నూతనమైన మారు మనసు దేయండి నీ వాక్యానుసారంగా జీవించటకు సహాయం దాయిచ్చేయండి అలాగే నాగరాజ్ బ్రదర్ని ఆయన తండ్రి తండ్రి వాళ్ళకున్న ఇల్లు కట్టబడటకునైనా మీరే సహాయం దయచేయండి తాగు నుంచి మానాల దేవా సహాయపడండి చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయమని ఆయనకు కూడా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అశోక్ ఉన్న పసికర్ల నుంచి పక్షవాతం నుండి మీరు స్వస్థ దయచేయండి నిరాశ నిస్పృహలో ఉన్న ఆయనని బలపరచండి ధైర్యపరచండి ఆ రీతిగా తండ్రి విశ్వాసంలోనైనా ముందుకు పోవటకు మీకు కృప దయచేయమని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సోనీ సిస్టర్కి ఉన్న హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్న ఆమెను కూడా మీరు స్వస్థపరచండి ఆమె ఆయుష్ని పెంచ తండ్రి గొప్పదేవను మీరు స్వస్థపరిచి యొక్క శ్రమలోనైనా ఆమెకి ఆమె కుటుంబ సభ్యులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరినీనైనా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళందరికీ మీరు దయించండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలన్నీ మీ మహిమ స్వర్యంలో ప్రతి ఒక్కరికి వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి వాళ్ళు చేస్తున్న పరిచర్యల్లో మీరు తోడుగా ఉండండి ఆ రీతిగా ప్రతి ఒక్కరి పట్లనైనా మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఆ రీతిగా ప్రతి ఒక్కరికి దేవ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఆ రీతిగా తండ్రి ఈ దినం నైనా నీ సన్నిధిలో నిలబెట్టి ఈ రీతిగా నైనా నీకు ప్రార్థించే కృప ఈ సమయం దేవ నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి దేవ నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర మనకు ఆశీర్వాదం ఇస్తారు మనప్పుడు ఏ క్రీస్తు కృప నడిపింపు మనందరికీ సదాకాలంతో అయ్యడం గాక ఆమె